కీర్తన మూడు వందల అరవై రెండు దైవమా ఏమి సేతు తలప నీవేదికు భావించి చదువబోయి పశుబుద్ధినైతి కననా సంసారము కడలేని భారమౌట కనినాదొలగరాదు కాలు విననా దేహము విరసపు హేయమౌట విని నా విడిపించరాదు తెలియనా ఇంద్రియాలు ద్రిష్టపు విరోధమౌట తెలిసినా పోగువలె తెంచరాదు పలుకునా పాపములు పాయని పంధములని పలికినా కొన్న పట్టితోయరాదు ఎరగనా ఈ లోకమిది మాయమయమని ఎరిగినా పడ్డహోదయ యక్క రాదు మెరయగ శ్రీవెంకటేశిలోననేయుండి మరియును నన్ను ఏల మన్నన చేసివి